రంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా అధ్యాత్మజ్ఞాననిచ్చానాథదర్శనం ఏతజ్ఞానమి ప్రోక్త అజ్ఞాన అధ్యాత్మ జ్ఞాన నిత్యం మనము అధ్యాత్మ జ్ఞానమును ప్రతి దినము జీవితములో ఒక భాగముగా చేసుకోవాలి నిత్యత్వం ప్రతి దినము ఉండాలి ఆ నిజానికి అధ్యాత్మ జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము ఆత్మ విషయకమైన జ్ఞానమే కాదు ఏ జ్ఞానమైనా అలాగే ఉండాలి ఇప్పుడు జీవితంలో మనం ఏదైనా ఒక సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే మనం ఏ ముందుకు సాగాలి అంటే మన బుద్ధి మన ప్రేమ రెండు కూడా ఆ సత్యముపై ఫోకస్ అయి ఉండాలి అంటే ఇమోషనల్లీ అండ ఇంటలెక్చువల్లీ అని అంట అంటే మనం ఆ ఏ సత్యాన్ని ఆవిష్కరించుకోవాలో దాని గడలా శ్రేమను కలిగి ఉండాలి అలాగే మన బుద్ధిశక్తిని కూడా ఇతర విషయములలో వ్యర్థం చేయకుండా బుద్ధికి బాగా పదును పెట్టుకుని ఆ బుద్ధిశక్తిని కూడా సత్యాన్వేషణ అయితే మనము వినియోగించాల్సి ఉంటుంది తర్వాత మనము అధ్యాత్మ జ్ఞానము జీవితములో ఒక నిత్యమైన భాగము గట్టి పెట్టుకునేందుకు పెట్టుకోవాలి అంటే అభిప్రాయం ఏమిటంటే మనము చాలా దృఢమైన అభిరుచిని కలిగి ఉండాలి అధ్యాత్మ జ్ఞానం మీద చాలా గట్టి అభిరుచి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ఎందుకంటే దేని మీద మనకి అభిరుచి ఉంటుందో దాని మీద మన బుద్ధి మన ప్రేమ కూడా సహజంగా ప్రసరిస్తాయి కాబట్టి చక్కటి అభిరుచిని దాని మీద మనం డెవలప్ చేసుకోవాలి అభిరుచిని డెవలప్ చేసుకుంటే ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతాయి తర్వాత మనము భగవద్గీత ఇత్యాది ఆధ్యాత్మిక గ్రంథములను అధ్యయనం చేసి నిత్య జీవితంలో వాటిలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలను చక్కగా సమయం గుర్తు పెట్టుకుని ఆచరణలో పెట్టటం అభ్యసించం ఇప్పుడు క్రోధము అని ఉందనుకోండి అది మంచిది కాదు అది అహంకారము అహంకారము బాగా తీవ్రమైన స్థాయికి చేరినప్పుడు క్రోధావేశము కలుగును కాబట్టి క్రోధమే తన కోపమే తన శత్రువు అని మనం చదువుతాము అది అధ్యాత్మ విద్యలో భాగంగా చదువుతాము కానీ నిజ జీవితంలో మనం జీవించే సమయంలో ఆ క్రోధము వచ్చినప్పుడు ఈ విషయం గుర్తుకు రావు క్రోధం వచ్చేసి ఎగరవాళ్ళని చెడమంటేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గీతా క్లాసుకు వెళ్ళే ముందు గుర్తుకొచ్చింది అనుకోండి దానివల్ల ఏమి ఉపయోగం దీనికి ఒక సామెత సమయానికి పనికిరాని సన్నాయి మేళం అని అంటే ఒక గృహస్థు వివాహానికి సన్నాయి మేళానికి గుర్తుకున్నాడు సన్నాయి జోడు జోడు సన్నాయి మేళం అంటే సన్నాయి ఊరి వాళ్ళిద్దరూ డోరు వాయించే వాళ్ళిద్దరు కొత్త నలుగురు వీళ్ళు ఉంటారు వివాహం మన ముహూర్తాలు అనే అర్ధరాత్రి ఒంటి గంటకు ఉంటాయి ఈ ముహూర్తం పెట్టి వాళ్ళు కూడా ది హ్ టు అబౌట్ ది హోల్ బ్లెస్డ్ థింక్ వివాహ ముహూర్తం ఎప్పుడు పెట్టాలండి కనుక తొమ్మిదింటికి ఉదయం తొమ్మిదింటికి ముహూర్తం పెట్టినట్లయితే చక్కగా వచ్చిన వచ్చిన గెస్ట్లు తొమ్మిదికో పదికో పదకొండు ఇంటికోవాల తొమ్మిదికి పన్నెండుకి మధ్యలో ముహూర్తం పెట్టినట్లయితే వచ్చి వచ్చి ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్తారు రాత్రి రెండు గంటలకు ముహూర్తం అంటే ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు బ్రెజిల్లో ఫుట్బాల్ ఇక్కడ రాత్రి ఒంటి గంటలన్నరకు వస్తుందంటే అండర్స్టాండ్ ఎందుకంటే అక్కడికి ఇక్కడికి వెరీ టైం గ్యాప్ ముహూర్తం ఒంటి గంటలన్నరకు పెట్టిన వాళ్ళని ఏమనాలి సో వెరీ అన్ఫార్చునేట్ వీ హ్ టు రీచ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వాళ్ళు రీథింక్ చేయాల్సి ఉంటుంది ముహూర్తం పొద్దున్న పెట్టుకోవాలి సరే కథలోకి వచ్చినట్లయితే సో రాత్రి ఒంటికన్నాడు ముహూర్తం వీళ్ళు ఏం చేశారంటే పెళ్లివారిలో కడుపు భోజనం చేసేసి అక్కడంతా అల్లరిచిల్లరిగా గొడవ గొడవ కింద ఉంటుంది గనక ఆ సమీపంలో ఎవరితో ఉన్న అరుగు మీదకి పోయి ఆ చీకట్లో పడుకుని నిద్రపోయి ముహూర్తం టైం చూడాలి వాళ్ళకి పెళ్లి రాలేదు అలా పడుకుని గురువు పెట్టిన నిద్రపోతుంది ఉన్నారు వీళ్ళు పాపం సమయం కోసం వెతుక్కున్నారు వీడక్కడ ఉంటాడు సన్న మేళం లేకుండానే ముహూర్తం ఆపరు కదా మరి ముహూర్తం ఆపదంగానే నడిపించేశారు మూడు గంటలకు మూడున్నరకో నాలుగు గంటలు తెలుగు వచ్చింది ఆ తెలివి వచ్చే టైంకి ఈ పెళ్లి వారి ముహూర్తాలు పెళ్లి అంతా అయిపోయి ఇంకా వీళ్ళు నడువు అలుస్తున్నారు వీళ్ళు కూడా పడుకోవాలి కదా ఎప్పుడో అప్పుడు వీళ్ళు నడువు అలుస్తుండగా అప్పుడు తెలివి వచ్చింది అప్పుడు మొదలు పెట్టారు సన్న జోడు సన్నయి మేళం డోలు ఢం ఢం ఢమ్ ఢమ్ భయతం అలా ఇప్పుడు ఎందుకు వాయిస్తున్నారంటే మరి ఎప్పుడప్పుడు వాయించాలి కదండి లేదా కొద్దిగా డబ్బులు వసూలు చేయాలంటే అసలే వాయించకపోతే డబ్బులు ఎలా అడుగుతాము అని అప్పుడు వాయిస్తుంది అలా ఉండకూడదు భగవద్గీత యొక్క అధ్యయనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టకూడదు సమయానికి గుర్తు రావాలి కనెక్షన్ కుదిరిందా దృష్టాంతానికి దారిష్ట్రాంతికానికి సంబంధం కుదిరిందా అంటే క్రోధము వచ్చినప్పుడు భగవద్గీత వచనము గుర్తు రావాలి దాన్ని అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే అలా ఉంటుంది అంతే తప్ప కోపం రాకూడదు కోపం రాకూడదు కోపంగా జపం చేసుకుంటూ ఉత్తమని కాదు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ బోధ మనం జీవితంలో ఆచరణలో పెట్టగలగాలి తర్వాత ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం సందర్భంలో కొంతమంది ఏమంటారంటే మాకు ఆపర్చునిటీస్ అవకాశాలు లేవు అని అంటే భగవద్గీత అంటే మాకు చాలా ప్రేమ ఉన్నది కానీ మాకు దాన్ని అధ్యయనం చేసే అవకాశము లేదు అంటే ఏదో ఆఫీస్ మూలంగా కుదరకలేదనో లేకపోతే బోధించే గురువు సరైన వాడు లేడనో ఏదో చెప్తాను అన్నా ఆ రకమైన ఫిర్యాదు కూడా సరైంది కాదు ఎందుకంటే దానికి ఒక లా ఉంది ఒక ప్రకృతి నియమము లా ప్రకృతి నియమము అదేమిటంటే మీలో కనుక అధ్యాత్మ జ్ఞానం గురించి దృఢమైన ప్రేమ ఉన్నట్లయితే మీకు అన్ని అవకాశములు వాటంతటా అవే తెలుసుకుంటాయి మీకు అవకాశము దొరకట్లేదు అని అన్నారంటే మీలో తగినంత ప్రేమ దాని లేదు అని అర్థం మీ ఒంటింట్లోకి రావాలి గీతాబోధ ఎలా వస్తుంది మీరు ఒంటింట్లోకి రావాలంటే మీ బెడ్రూమ్ లో మీరు ఒంటింట్లోకో రావాలంటే లేకపోతే మీ డైనింగ్ హాల్లోకి గీతా బోధ రావాలంటే ఎలా వస్తుంది టీవీలో రావాలంటే టీవీలో వచ్చే బోధనలో సారం ఉంటుందని నాకు ఇంత కనపడలేదు నేను ఏమనుకోకుండా అలా అనుకున్నాను ఏవో భగవద్గీతని బోధించే సందర్భంలో టీవీలో వచ్చే బోధ అది చాలా అసందర్భంగా ఉంటుంది నిజానికి అరగంట భగవద్గీత అంటాడు అందులో పది నిమిషాలు కమర్షియల్స్ పోతే ఇరవై రెండు నిమిషాలు ఉంటుంది ఆ ఇరవై రెండు నిమిషాల్లో పది నిమిషాలు అవగానే బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకో పది నిమిషాలు ముందు మధ్యలో వెనకాల కమర్షియల్స్ ఉంటాయి నిమిషాల్లో ఏం ఉపక్రమం అయ్యేప్పటికే ఇరవై రెండు నిమిషాలు మళ్ళీ నెక్స్ట్ సెషన్ మళ్లీ ప్రారంభం అంటే అది వెళ్ళదు దట్ ఈజ్ వన్ ప్రాబ్లం తర్వాత భగవద్గీతని శాస్త్రాన్ని శ్రద్ధగా బోధించే వాళ్ళు టీవీలలో బోధించరు టీవీలలో బోధించి వాళ్ళు శాస్త్రము నుండి దృఢమైనటువంటి పరిజ్ఞానము కలిగి ఉన్న దాఖలాలు చాలా అరుదుగా మనకి కనపడతాయి కాబట్టి ఎక్కడైనా మంచి ప్రోగ్రాము ఇప్పుడో కూడా ఉండొచ్చు సాధారణంగా బోధకు సంబంధించిన ప్రోగ్రాములు మీకు భక్తి టీవీ మొదలైన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాల్లో మీకు ఎంతసేపు ఈ దేవాలయంలో ఈ ఊరేగిరిపో ఆ దేవాలయంలో ఆ పూజ అవే ఉంటాయి మీకు శాస్త్రాన్ని బోధించే సందర్భాలు అక్కడ మళ్ళీ మీ ఒంటింట్లోకి మీ డైనింగ్ హాల్లోకి బోధ రావాలంటే ఎలా వస్తుంది రాదు వచ్చేదేదో పెద్ద లోతూ ఉండదు దీని అర్థం ఏంటంటే మనకు దాని ఎడన శ్రద్ధ లేకపోతాయే ఈ దుస్థితికి హేతు ఏనాడైతే మనకి దాని ఎందు తీవ్రమైన ప్రేమ నిర్మాణం అవుతుందో అప్పుడు అన్ని అవకాశములు వాటంతటా అవే నిర్మాణం అవుతాయి ఇంకొకటి చాలా మంది అంటారు మాకు సంస్కృతం రాదు మేము ఎప్పుడూ వేదాంతం చదువుకోలేదు మాకు అర్హత లేదు మాకు దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మేము వేదాంతాన్ని ఎలాగ ఆచరణలో పెట్టగలుగుతాము ఎలా తెలుసుకోగలుగుతాము అని అది కూడా ఒక పలాయన వాదనే నిస్కేపించారు మీకు దాని ఎందుకు శ్రద్ధ లేకపోవడం చేతనే మీ ఎందుకు అర్హతల కాలేదు ఒకసో మీరు కనుక దృఢమైన ప్రేమను అధ్యాత్మ జ్ఞానం మీద కలిగి ఉన్నట్లయితే దానికి కావలసిన యోగ్యతలు అర్హతలు వాటిని మీరు సంపాదించుకుంటారు అవన్నీ కూడా సహజంగా అయిపోతాయి కాబట్టి చీఫ్ ఫ్యాక్టర్ ఏమిటంటే డీప్ ఇంట్రెస్ట్ అండ్ ఎర్నెస్నెస్ దాని ఎడల దృఢమైన ప్రేమను కలిగి ఉండట అది నిర్ధారితమైతే ఆపర్చునిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ వాటంతటే సిద్ధిస్తాయి ఆ విషయాన్ని ఒక దాన్ని గమనించాలి తర్వాత అధ్యాత్మ జ్ఞాన ని చెట్లు అనగా మనము ఏదైతే తెలుసుకున్నామో జీవనము ఆ తెలుసుకున్న దానికే అనురూపంగా ఉండాలి మనము సర్వం కల్విదం బ్రహ్మ అని తెలుసుకుంటాం వేదాంత క్లాసులోకి వెళ్తే ఈ సకల ఒకే పరమాత్మ యొక్క రూపములు సకల ప్రాణులూ ఒకే పరమాత్మ గలములు అని మనం తెలుసుకుంటాం తెలుసుకుని మళ్ళీ వీధిలోకి వెళ్ళిన తర్వాత మీరు కుల మత ప్రాంత వర్గ ఇత్యాది భేదములతో ఒక మనిషిని ఇంకొక మనిషిని నుంచి విడదీసి చూసేటువంటి స్వభావాన్ని మీరు అభ్యాసం చేశారనుకోండి అటువంటి అలవాటు ఉండొచ్చు అదే అలవాటును కొనసాగించారనుకోండి సపోజ్ దాని అర్థం ఏంటి మీరు అధ్యయనం చేసే శాస్త్రానికి ఆచరణలో పెట్టే జీవితానికి మధ్యలో ఒక అగాధము నిర్మాణమై ఉన్నది అటువంటి అగాధము ఉన్నంత వరకు మీకు ఆ జ్ఞానమునందు దృఢమైన నిష్ట ఏర్పడదు కాబట్టి సర్వం కల్మిదం బ్రహ్మాన్ని నేర్చుకుంటే అని మనం అధ్యయనం చేసినప్పుడు మన జీవితంలో ఏ ఏ అంశములు ఈ సత్యతత్వానికి విరుద్ధంగా ఉన్నాయి అని గుర్తుపట్టాలి ఇగో ఈ ఆస్పెక్ట్ శ్రీకృష్ణుడి గీతలో చెప్పిన ఉన్నది కాబట్టి దీనిని మనం ప్రక్కన పెట్టాలి ఆ విధంగా ఆ బోధను ఆ ఒక ఒక దీపము కరదీపిక వల్లే పెట్టుకుని ఆ బోధన ఒక గైడింగ్ లైట్ గా పెట్టుకుని దాని ప్రకాశంలో మన జీవితాన్ని శోధన చేసుకుంటూ పోవాలి ఇంతే తప్ప దాని దాన్ని జీవితం దాన్ని జీవితం నడుస్తుంటే అధ్యాత్మ జ్ఞానము నందు ఆ నిత్యత్వం అనేది కాదు తర్వాత కొంత అధ్యాత్మ జ్ఞానాన్ని కొంతకాలం మీరు భగవద్గీతను అధ్యయనం చేశారనుకోండి ఆ చేసినప్పుడు ఏమవుతుంది మంచి విషయాలు తెలుస్తాయి జీవితాన్ని గురించి మంచి అవగాహన నిర్మాణం అప్పుడు మనం శ్రద్ధగా దానిని ఆచరణలో కూడా పెట్టామనుకోండి మంచి ప్రోగ్రెస్ వస్తుంది అంటే అర్థమేంటి జీవితంలో వచ్చే ఒడుగు దిక్కులను చాలా నిబ్బరంగా మనం ఎదుర్కోగలగడం శత్రుమిత్రాదుల వేళ ఒక సమభావంతో వ్యవహరించగలగడము శాంతము సుఖము మనస్సులో ఇన్నర్ సైలెన్స్ అంతర్ముఖత్వము ఇటువంటి గుణాలు మనలో అబ్బుతాయి ఇవి మీరు ఒక ఆరు మాసాలు అధ్యయనం చేసి ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి ఇటువంటి గుణాలన్నీ నిర్మాణం అవుతాయి అవి ఒకసారి నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ అవి చేయి జారిపోకుండా చూసుకోవాలి మీరు రోజు మెడిటేషన్ చేసే అలవాటు ఉందనుకోండి మంచిగా మనస్సు ఒక పది రోజులే మెడిటేషన్ చేసేప్పటికే మనస్సులో ఒక సత్వగుణ స్థితి నిర్మాణం అవుతుంది మీరు వెంటనే ఫ్రెండ్స్ అందరితోటి కలిసి ఏదో పిక్నిక్లు పెళ్లిళ్ళు పేరెంట్ హాలు మొదలతో పదిహేను రోజులు తిరిగి వచ్చారు అనుకోండి అల్లరి చిల్లరిగా అప్పుడు ఈ నిర్మాణమైన సత్వగుణ స్థితి అంతా కూడా పోయి దాని స్థానంలో రజోగుణం నిర్మాణం అవుతుంది ఉందంటే ఇది మా చిన్నప్పుడు ఒక ప్రశ్న అడిగేవారు నన్ను మా మా ప్రశ్న అడిగారు ఏ పంతులు వెళ్ళారా ఓ వాళ్ళని వాళ్ళు వెళ్ళకులం చేసేవారు సరే వెళ్ళే ఒక కప్ప నూటిలో ఉన్నది నూటి బయటికి రావాలి నూటి ఎత్తు మూడు అడుగులు అది జంప్ చేస్తున్నప్పుడల్లా ఒక అడుగు ముందుకు సాగుతుంది కానీ ఒకటిన్నర అడుగు వెనక్కి జారిపోతుంది ఎన్ని జంతువుల్లో పైకి రాగలుగుతుంది అని అడిగేవాడు అడిగితే నేను చాలా ఫ్యూరియస్గా క్యాల్కులేట్ చేసుకుంటూ ఇంటికి ఏమిటి రా సమస్య ఏమిటంటే మా నాన్నగారితో చెప్తా ఇలా ఎన్ని గెంతుల్లో రాదురా బాబు ఇది ఎందుకు వస్తుంది పైకి రాదమ్మా ఆ రకంగా పది రోజులు మెడిటేషను పదిహేను రోజులు పిక్నిక్ లేకపోతే పెళ్లిళ్ళు పేరెంట్సాలు మళ్ళీ ఇంకో పది రోజులు మెడిటేషను ఆ ముందుకో అడుగు వెనక్కి రెండు అడుగులు మళ్లీ ముందుకో రెండు అడుగులు వెనక్కు అడుగు అలాగే వేసుకుంటూ పోతూ ఉంటారు అది దాన్ని అధ్యాత్మ జ్ఞానాన్ని చెప్పము అన్నారు కాబట్టి దీంట్లో ప్రిన్సిపల్ ఏంటంటే మీరు ఏమి లాభాన్ని సంపాదించినారో రోజు మెడిటేషన్ చేయటం ద్వారా ఇత్యాది ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మీరు ఏ గ్రౌండ్ని జయించినారో అంటే ఏ పట్టు సాధించినారో ఆ పట్టుని మళ్లీ విడిచిపెట్టేయకూడదు ఆ దిచిన పట్టుని అట్టి పెట్టుకుని దాన్ని దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ మరికొంత పట్టుకి మరికొంత ప్రోగ్రెస్ కి యత్నం చేసుకోవాలి కాని ఎప్పటికప్పుడు పరగడుపు అన్నట్టుగా ఉండకూడదు ఏ రోజు దా రోజు గీత పాఠంకొస్తాయి అన్నట్టుగా ఉండరాదు అతని ఏంటండి మిమ్మల్ని చిన్నప్పుడు ఎక్కాల పుస్తకానికి కంటటం చేయమని కాదు ఎక్కాల పుస్తకం ఎదుగుదా ఒకటో ఎక్కడి నుంచి ఇరవై ఎక్కడ వరకు ఒక చిన్న పుస్తకంలో ఉంటారు ఎక్కలు చదవడా అని వెంటే రెండో అక్కడ వారికి ఆడుపుకోవడం మళ్ళీ మొదలెరే ఎక్కడ చదువు వల్ల నువ్వు దొరకలేదు నాకు మళ్ళీ చదువు ఎక్కాలి అని అడిగితే మళ్ళీ రెండో ఎక్క అరే ఎప్పుడు రెండో ఎక్కలేదా పదమూడో ఎక్క మొదలుపెట్టి అని పెద్దని చెప్పారు ఆవేశంగా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు కొత్త అన్నట్టు ఉండకూడదు ఏ ఏ కొంత అభివృద్ధి మనకి చిక్కినదో ఆ చిక్కిన అభివృద్ధిని జార ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి అది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వంలో ఒక ప్రధానమైనటువంటి అంశము తర్వాత ఈ నిత్యము అధ్యాత్మ జ్ఞానమునందు నిలిచి ముందుటా అనగానే అని అంటే చూడండి మీరు ఎప్పుడూ కూడా సావధానులై ఉండాలి ఎలర్ట్గా ఉండాలి తర్వాత ఏమినైనా సరే ప్రశ్నించి అలవాటు ప్రశ్న క్వశ్చన్ ఎలర్ట్నెస్ అంటే అదే వైస్ అని క్వశ్చన్ చేసే అలవాటు నేర్చుకోవాలి తర్వాత ప్రతి దానిని పరిశీలించేటువంటి అలవాటు నేర్చుకోవాలి పరీక్ష పరిశీలించుతారు తర్వాత ఇన్వెస్టిగేట్ చేయటం దాన్ని లోతుగా తరచి తీసుక సో ఆ లక్షణం అలాంటి లక్షణాలని నేర్చుకోవాలి తర్వాత ప్రతి అంశాన్ని గురించి జీవితానికి సంబంధించిన అంశము ఉదాహరణకి మనస్సు చెంచలముగా ఉన్నది అని ఒక అంశము గలదు మనస్సులో రాగద్వేషముల కాలుష్యము గలదు అని రెండవ అంశము గలదు ఇటువంటి అంశములు ఏవైతే ఉంటాయో వాటి గురించి మూలంకషమైన విచారణ చేయాలి లోతుగా విచారణ అసలు రాగద్వేషాలు ఏమిటవి అలా ఎందుకు నిర్మాణం అవుతున్నాయి అవి కొత్త రాగద్వేషాలు నిర్మాణం కాకుండా చూసే పద్ధతి ఏమిటి పాత రాగద్వేషాలను న్యూట్రలైజ్ చేసేటువంటి పద్ధతి ఏమిటి శ్రీకృష్ణుడి ఏం చెప్పాడు చందన భగవత్వాదు దాన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏమున్నాయి దీన్ని ఓవర్కమ్ చేయటానికి అని ఈ విధంగా ఆ రాగద్వేషంల టాపిక్ పట్లనే చాలా త్వర స్టడీ చేయాలి కూలంకషమైన పరిశీలన చేయాలి అలా చేసినట్లయితే మీకు ఈ అధ్యాత్మ జ్ఞానము నుండి మంచి అభివృద్ధి కలుగుతుంది ఫై ఇంకా ఫైనల్గా జీవితంలో ఆత్మజ్ఞానము అధ్యాత్మ విద్య మన జీవితంలో స్థిరపడాలి అంటే కొంత జీవన శైలిలో మౌలికమైన మార్పులు రావాలి మౌలికమైన మార్పులు రావాలి ఇప్పుడు మన రైల్వే వ్యవస్థ చాలా ర్యాంక్ షాకిల్ ఎస్టాబ్లిష్మెంట్ నింది ఏదో బ్రిటిష్ వాడు పెట్టిన తర్వాత గడగంతో ఏదో అలా పోతోంది అదేది శోభగా లేదు దానిలో చాలా మౌలికమైన మార్పులు ఫండమెంటల్ చేంజెస్ మనం తీసుకురావాలి అని మన ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు కదా సో ఆ విధంగా మనం కూడా మన జీవితంలో అత్యంత మౌలికమైన మార్పులు తీసుకురావాలి అంతేగాని చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేసే రైల్వే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు నడిపించినట్టుగా జీవితాన్ని ఇలా నడిపిస్తూ ఉండడానికి మౌలికమైన చేంజెస్ తీసుకురావాలి ప్యాచ్ వర్క్లు పనికి రావాలి You have to change the lifestyle in a very fundamental way. So, for example, what? So, what is the simple thing in the spirit of the soul is that it is simple. It is complex, it is subtle, it is very simple. If you are aware of it, then it is discipline. One day, if you have a child or a child, you have a child, you have a child, you have a child. లో ఇంకోజేమో ఎవరి ఇంట్లోనో ఇంకో రోజు ఇంట్లో ఈ విధంగా ఉండకూడదు ఎప్పుడు రాత్రి భోజనం ఇంటి దగ్గర ఎనిమిది ఎడ్లీ ఎడ్లీ ఎడ్లీ బ్యాడ్ ఎడ్లీ లేక డిసిప్లిన్ అంటే రాత్రి ఎనిమిది వేపటికి భోజనం అయిపోవాలి ఎనిమిది తర్వాత భోజనం చేశారంటే వెరీ అన్ అన్హెల్దీ ప్రాక్టీసెస్ భోజనం చేసే భోజనం చేస్తే మీరు టైంకి ముందు భోజనం చేసి పదకొండుంటికి భోజనం కొంతమంది అలా చేస్తారు ఖచ్చారు ఇంటికి పదకొండుకి భోజనం చేస్తారు చాలా మసాలాలు ఇవే చాలా హెల్వీ ఫుడ్ పదకొండుకి తింటారు ఆ అలా పడుకునే గొరుగు పెట్టి నిద్రపోతారు అంతైండ్ ఆఫ్ ఫ్లెక్స్ అలా ఉండడానికి అది అంటే హెల్త్కే మంచిది కాదు సో ఇంకా అలాగా ఒక పది ఏళ్ళు అలా జీవించినట్లయితే ఇంకా అపోలో చుట్టూ లేకపోతే ఇంకొక హాస్పిటల్ చుట్టూ తిరిగి కలక్షణ చేస్తూ ఉండాలి దీనికి ఈ టాబ్లెట్ బీపీకి ట్యాబ్లెట్ షుగర్కి ఆ టాబ్లెట్ అంటే టాబ్లెట్లు వేసుకుంటూ వాటికి అకౌంట్లు వేసుకుంటూ వాటికి లైఫ్ స్టైల్ చాలా డిసిప్లిన్ గా ఉండాలి సింపుల్ గా ఉండాలి డిసిప్లిన్ సింపుల్ అండ్ అండ్ ఆర్ద క్రమబద్ధము కాని అలాగా జీవన శైలిని ఆ మార్చుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అధ్యాత్మ విద్య చాలా బాగా వంట పడుతుంది దీన్ని యోగము అంట అధ్యాత్మ జ్ఞానము జ్ఞాన యోగము కదా ఇది జ్ఞానయోగములో ఆరంభావస్థలో అది మనం చిక్కు పట్టు దొరకడం కష్టం ఆరంభావస్థలో అనేక ఆటంకాలు కాబట్టి ఆరంభంలో అధ్యాత్మ జ్ఞానానికి సంబంధించిన జీవితాన్ని మనం జీవించాలి అని అనుకున్నప్పుడు ఆరంభంలో చాలా ఎలర్ట్ గా చాలా డెలిబరేట్ ఎక్కడ వచ్చి మీరు పెట్టాల్సి ఉంటుంది అంటే చాలా ఆలోచించుకుంటూ సావధానంగా ఎలర్ట్ గా ఆ జ్ఞాన మార్గాన్ని ఆ విచార మార్గాన్ని ముందుకు తీసుకుపోతూ ఉండాల్సి ఆరంభంలో చాలా శ్రద్ధగా చేయాల్సి మోస్ట్ ఎలర్ట్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది తర్వాత అప్పుడు స్మూత్ గా పోతుంది కానీ ఆరంభంలో మాత్రం చాలా పర్టికులర్ శ్రద్ధతో చాలా గట్టి డిటర్మినేషన్ గట్టి నిశ్చయ బుద్ధితోటి అధ్యాత్మ జ్ఞానాన్ని మనం అభ్యసించాల్సి ఉంటుంది ఓకే నేను ఓవరాల్ ఇచ్చేది మీకు అధ్యాత్మిక జ్ఞానం నిత్యత్వం అనే దాని గురించి చెప్పాను సో శంకరులు ఏమంటున్నారంటే ఆత్మాది విషయం జ్ఞానం అధ్యాత్మ జ్ఞానం తస్మిన్ నిత్య భావ సో నిత్యత్వం దాని ఎందు నిత్యముగా ఉంటుత తత్వజ్ఞానార్థ దర్శనం సో తత్వజ్ఞానమును సంపాదించే ప్రయత్నం చేయాలి జ్ఞానం మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభమై జీవితంలో ఒక స్థాయి వరకు కర్మ ఉంటుంది ఆ స్థాయి తర్వాత జ్ఞానం ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు మీరు జీవి మానవ జీవితాన్ని చూసుకోండి చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడు భోజనం చేసి నిద్రపోతూ ఉంటాడు మీరు నెలల పిల్లలు ఎలా ఉంటాడు ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు నిద్రలేస్తే పాలు తాగేయటం మళ్లీ నిద్రపోవడం స్నానం చేయటము ఇత్యాన్ని ఇలాంటివి ఏవో చిన్న చిన్న ఆటంకాలు ఏవో ఉంటాయి అవి ఏవో చేయటము ఆహారం తీసేసుకుంటూ ఉండము పడుకుంటూ ఉండము అలా ఉంటారు చిన్నపిల్లలు అలా ఉంటారు అంటే చాలా తమో జీవన విధానం నడుస్తుంది ఎందుకంటే తమో అంటే రెండు తిండి నిద్ర ఈ రెండు తమో గుణం దాని చిన్నపిల్లల జీవితం ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ భాగం దేంట్లో ఉంటుంది ఆహారము అది తమ అమ్మ వాళ్ళు క్రమంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఏడాదో రెండేళ్ళు వచ్చేపటికి ఇంకా ఆ తర్వాత అల్లరే అల్లరే ఊ అంత భాగ్యస్థ ఉండడం కుదుగుగా కూర్చోవడం అన్నది ఉండదు నిలబెడితే ఇలా డ్యాన్స్ చేసేస్తూ ఉండదు పిల్లలు ఎలా ఉంటారు అది రజోగుణం ప్రారంభం అవుతుంది వాళ్ళు బయటకు వెళ్ళిపోయి పిల్లలు క్రికెట్ ఆడేస్తూ ఉంటారు ఫార్టీ ఫోర్ డిగ్రీస్లో ఆ క్రికెట్ ఆడేస్తారు ఫార్టీ ఫోర్ డిగ్రీస్లో వాళ్ళకి ఎండలా అనిపించదు ఎన్నెలలాగా అనిపిస్తుంది మధ్యాహ్నం అంటే ఆ వయస్సు చాలా రజోగుల ప్రధానమైన వయస్సు అది ఎంతవరకు పోతుందంటే అది ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చే వరకు పోతుంది కర్మ ఉంటుంది జ్ఞానం ఉంటుంది జ్ఞానం కానీ సెకండరీగా ఉంటుంది ప్రైమరీగా ఏముంటుంది కర్మ ఉంటుంది తర్వాత ఆహారము నిద్రన్నవి అవి ఓ కార్నర్ లో ఉంటాయి కర్మ ప్రధానంగా ఉంటుంది జ్ఞానము సెకండ్ ప్లస్ లో ఉంటుంది ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చే వరకు అప్పుడు దట్ ఈస్ వెన్ ది కర్మ బికమ్ సెకండరీ అండ్ జ్ఞానం షుడ్ ఎక్కువ ఆ శుద్ధి అవ్వాలి అయితే మానవ సమాజాల్లో ఎలా ఉంటుందంటే మానవ జీవితంలో ఎలా ఉంటుందంటే వీడు ఆ జ్ఞానం ఆస్పెక్ట్ ని అనాలిటైజ్ చేసి కూర్చుంటారు అంటే ఏంటి చదవాల్సింది ఇంకేం లేదు మనం యూనివర్సిటీ డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇంకేమీ చదవడం ఇంక స్టేట్ గవర్నమెంట్ లో ఉద్యోగంలో చేసేస్తే ఇంక చదవక్కర్లేదు మనం ఏమీ ప్రోగ్రెస్ చేయక్కర్లేదు ఏమి కొత్తగా తెలుసుకోనక్కర్లేదు అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి కొద్దిగా ఇసుక సిమెంటు రాళ్లు కలుపుతున్నాయి ఇలా ఇలా పావడం అది వాటి సివిల్ పంతొమ్మిది వందల ఇరవైలో నేర్చుకున్న సివిల్ అదే సివిల్ ఇంజనీరింగ్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ ఇంకా అక్కడ ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగంలో అదే సరిపడుతుంది అదే ఎక్కువ పైగా ఈ రకమైన తామస లక్షణము లో మనిషి పడిపోకూడదు సోషలిజం పేరుతో అలా తయారవుతారు కదా ఇదే మీకు అడ్వాన్స్ సొసైటీస్ లో అయితే మీడియా ఇనిఫిషియెంట్ పీపుల్ ని అట్లాంటిక్ సముద్రంలో పడేస్తాను తీసుకెళ్ళి బయట బతకనేవారు సమాజంలో బతకనివారు పురోధమంటుంది అవసరం ఈ సోషలిస్ట్ సొసైటీస్ లో మీడియా స్క్రిటీ అండ్ ఇన్ఎఫిషియన్సీని పెంచి పోషిస్తూ ఉంటుంది సిస్టమ్ అలా తయారవుతారు జ్ఞానం అనేది అసలు ఎక్కడో చుట్టుపక్కల ఉండదు భోజనం చేస్తూ ఉండడం ఓ సంఖ్య అలా ఆఫీస్కి వెళ్ళడం వస్తూ ఉండడం న్యూస్ పేపర్స్ అవ్వడం చెప్పడం రాజకీయం చర్చించడం తప్ప జ్ఞానం అనేది ఏమి నేను కొంచెం నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మరో అలా అనుకోకుండా నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా ఉండకూడదు ఆ రట్ లో పడకూడదు జీవితం మధ్య వయసులోకి వచ్చిన తర్వాత ఆ రట్ లో పడకూడదు దట్ ఈస్ ది కాయింగ్ జ్ఞాన హ్యాస్ టు టేక్ ఓవర్ కర్మ దోషన్ టు బ్యాక్ గ్రౌండ్ కర్మ చేసే శక్తి తగ్గుతుంది జ్ఞానము టేక్ ఓవర్ చేయాలి అట్లీస్ట్ ఇన్ ఫార్టీస్ ఆ షిఫ్ట్ రావాలి ఫార్టీస్ లో వీడు ఏమవుతాడు కర్మ తగ్గిపోతుంది తమో గుణంలోకి పోతాడు తప్ప రజోగుణం నుంచి మళ్ళీ తమో గుణంలోకి వెళ్ళిపోతాడు తప్ప తమో గుణంలోకి ఏంటి బాగా భోజనం చేయడం పాట్ బిల్లి ఒకటి తయారు చేసుకోవటం హెవీగా హెవీ చెక్ అయిపోవటం ఎంత అందరికీ ఉన్న సమస్య నేను ఉంటే థ్రెడ్ బేర్ డిస్కస్ చేస్తాను తర్వాత బీపీ వచ్చేస్తుంది డయాబెటీస్ కి కిల్స్ వేసుకుంటూ ఉండడం పెద్ద పగుళ్ళు చెప్తూ ఉండడం అభివృద్ధి కూర్చుని విభక్తి జ్ఞానం ఉండదు రామశబ్దం కాదు ఆత్మంటే ఏదో జరుగు ఆత్మ అంటే అది ఏదో అనుకుంటది ఏదో మార్కెట్లో బర్రున్నా షాప్ లో అనేది ఏదో వస్తుంది అనుకుంటది ఆత్మ అంతమూర్ఖంగా ఉండదు అన్నీ అంధవిశ్వాసాలు దేన్ని పరిశీలించే లక్షణం ఉండదు పిల్లి ఇటు వస్తే చెడ్డదే ఒకసారి ఒక పండుతుంది అడిగాడు కాబట్టి తిన్నీ కుడి నుంచి ఎడమవైపుకు వెళ్తే మంచిగా నుంచి కుడికి వెళ్తే మంచిదని అది ఎలా వెళ్ళినా పర్లేదు మీద పడనంత వరకు ఎలా వెళ్ళినా పర్లేదు ఈ రకమైన మూర్ఖత్వంలోకి వెళ్ళి అది ఏమది అలా ఉండకూడదు జీవితం అలా ఉండకూడదు సో జ్ఞానం వైపు అడుగు వేయాల్సింది తత్వజ్ఞాన సత్వ జ్ఞానము జ్ఞానము అంటే దేని యొక్క జ్ఞానము యథార్థ వస్తువు యొక్క జ్ఞానము తత్వము యొక్క జ్ఞానం తత్వాన్ని తెలియాలి ఇప్పుడు శివుడు పార్వతిని పెళ్ళాడాడు ఇద్దరు పిల్లలు కైలాసం మీద కూర్చుని ఉంటాడు అప్పుడప్పుడు డాన్స్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా చిన్నప్పుడు చదువుతున్న పిల్లలని చెప్పే పురాణ కథ పురాణ గాథ సురభి నాటకం పని వాళ్ళు వేసే నాటకంలో ఒక గంట నాటకం దాని స్థాయి అంతేనా ఇంకా బతుకంతా అంతేనా శివుడు అంటే శివుడంటే అది కాదుగా శివుడంటే అది అంటే కథ కథ కోసం కాదు కథ వెనుక ఒక గొప్ప సందేశం ఉంటుంది శివుడు పార్వతిని పెళ్ళాడడం ఏమిటి ఆ పార్వతంటేమిటి పర్వతము యొక్క కుమార్తె పర్వతము కుమార్తె అంటే అర్థం ఏమిటి పర్వతము స్థాను అంటే శక్తి స్వరూపం ఆ శివుడు శక్తి ఈ రకంగా ఇప్పుడు నవ ఆయుధంలో అంటూ గోవింపు ఆ ఉందా ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొద్దా తత్వాన్ని తెలుసుకోవడం ఎంతసేపు కథైనా కథలో ఏముంటుంది కథలో కాలక్షేపం ఉంటుంది తప్ప దాంట్లో సారమేముంటుంది సారము దానిలో అంతర్గూఢంగా ఉన్నదాన్ని వీడు తెలుసుకుంటే దాన్ని తత్వజ్ఞానము అని అంటారు తెలుసుకోవద్దా తెలుసుకోవాలి ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు అక్కడ అస్తమిస్తాడు అంతేనా ఇంకా బతుకంతా అంతేనా తను తెలుసుకోవాల్సింది లేదా అంత ఇప్పుడు నుంచి తెలుసుకోవాల్సింది లేదు ఉంది అలాగా సూర్యుడు ఉదయించినా అస్తమించడం కాదయా ఆయన ఉండితో ఉంటాడు భూమి ఎలా తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగబట్టి మనకి ఉదయాస్తమయంలో అనుభవానికి వస్తాయి వాస్తవంలో సూర్య భగవానునికి ఉదయము అస్తమయము లేదు అని తెలిసిపోద్దాం రా కాబట్టి అలాగే శివుడన గానీ విష్ణువు అనగాని గణేష్ మహారాజ్ అంటే ఏమిటి వ్రతం అంటే ఏమిటి ఎందుకు చేస్తాము వీటన్నిటి యొక్క తాత్విక భీమిక ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫిలాసఫీ ఆఫ్ ది ఆల్ ది రిలీజియస్ రిచువల్స్ మనం తెలుసుకు ఉండాలి అలా తెలుసుకోవటం వల్ల సపోజ్ మీరు గమనించండి ధర్మంలో మూడు అంశాలు ఒకటి కర్మ రిచువల్ అంటారు రెండవది భక్తి మైథాలజీ మిథాలజీ అని అంటారు నాలుగు మూడవది జ్ఞానము ఫిలాసఫీ అని అంటారు ఇప్పుడు మీరు మన హిందూ సమాజంలో వచ్చిన పెద్ద దురదృష్టం అసలు ఒకప్పుడు హిందూ ధర్మానికి ఉన్నవన్నే ఏమంటే ఈ కర్మ ఈ భక్తి జ్ఞానము చేతన అనుగ్రహింపబడుతూ ఉండేది అంటే జ్ఞానము చేత పవిత్రమైనటువంటి కర్మను జ్ఞానము చేత శుద్ధమైన భక్తిని దీని దీనిలో అనుష్ఠించాలి ఇప్పుడు ఏమైపోయింది కర్మ ఉంటుంది భక్తి ఉంటుంది జ్ఞానం ఉండదు జ్ఞానం పొంద ఎప్పుడైతే జ్ఞానం లేకుండా మీరు రిచువల్స్ చేయటం కర్మను చేస్తారో ఆ కర్మ ఏమవుతుందంటే యాంత్రికము రెపిటివ్ మెకానికల్ అండ్ రెపిటిటివ్ అంటే యాంత్రికంగా చేసేస్తూ కర్మ యాంత్రికంగా కర్మను చేసేది రిపిటివ్గా చేసేది అంటే ఎప్పుడు చేసినా అదే ఇవాళ చేసినా అదే రేపు చేసినా అదే ఎల్లుండి చేసినా అదే ఎప్పుడు కళ్యాణము ఏం చేస్తారు కళ్యాణము అంటే ఇవాళ అదే రేపు అదే ఎల్లుండి అదే ఆ మంగళ సూత్రం ఎలా చూపించడము దాని ఎలా మాంగళికైనా కొబ్బరికాయ ఇలా అదే తంతు అదే సేమ్ తంతు తంతు తంతు తంతు ఎన్ని చేసినా అదే తంతు అలా తయారవుతుంది కంట అసలు కళ్యాణం అనగానే ఎందుకు అలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి దానికి కావలసిన అర్హతలు ఏంటి దానివల్ల కలిగే ప్రయోజనం ఏమి ఈశ్వరునికి కళ్యాణం అనగా అభిప్రాయం ఏమిటి ఇదంతా పరిశీలించామని తత్వజ్ఞానము లేని కర్మ అది యాంత్రికము తర్వాత అదే తంతు కింద తయారవుతుంది ఆవృత్తి పునరావృత్తి రూపంగా తయారవుతుంది దాంతో ఆ కర్మ ఎందుకేటువంటి శోభ తొలగిపోతుంది ఎప్పుడు కూడా మీరు ఆలోచించుకోండి Then you do వెన్ యూ డూ ద సేమ్ థింగ్ రెపిటేటివ్లీ మెకానికల్లీ వాడి మైండ్ చాలా డల్గా తయారు ఇప్పుడు మన మోటార్ సైకిల్ మెకానిక్ ఉంటాడు ఎప్పుడు అదే ఇంజిను ఎప్పుడు అదే రిపేరు ఎప్పుడు అదే పని మెకానికల్గా చేసుకుంటూ కొట్ట అతను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఆ ఇంజన్లో మార్పులు ఏమైనా తీసుకురాగలుగుతా ఇంజిన్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాడా మనం మెకానిక్ చేయలేదు ఎందుకని అతని కర్మ జ్ఞానంతో సంబంధం లేని కర్మ కాబట్టి మెకానిక్ మనం కోటలు బాగు చేశాడు కాబట్టి మనం సంతోషించి వెళ్ళిపోతున్నాం వాడి వైపు నుంచి చూస్తే అంటే కొత్త ఏదీ లేదు చేసిన పాడిన పాటే పాడుతూ ఉండడా అలా తయారవుతుంది కర్మ కర్మలో ఆ దోషం వచ్చేస్తుంది హెపిటివ్ మెకానికల్ ఎప్పుడైనా సరే కర్మ రెప్యుటేటివ్ మెకానికల్ అయిపోయినప్పుడు ఇట్ మేక్స్ ద మైండ్ ద బ్యాల్ మన మీరు అర్థం చేసుకుంటే మీరు ఓపెన్ మైండ్ పెట్టుకుని అర్థం చేసుకుంటే నేను కొంచెం తెగ తెగబడి చెప్తున్నా నన్ను నన్ను నాకు యూ హౌట్ ఏ థ్యాంక్లెస్ జాబ్ యూ ట్ థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ ఆల్ దింగ్ నేను సైకాలజీ ఫిలాసఫీ స్టడీ చేసి చెప్తున్నా ఔట్ ఆఫ్ లవ్ ఐఎమ్ సమ్మింగ్ యూ నేను ఒకదాన్ని విమర్శించడంలో నాకు అభిప్రాయం లేదు వెన్ యూ పెర్ఫామ్ అండ్ యాక్షన్ మెకానికల్లీ అండ్ రెపిటేటివ్లీ యూ బికమ్ యువర్ మైండ్ బికమ్స్ డల్ అలా చేయకూడదు కదా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసినా ఆ దర్శనము ఫ్రెష్గా ఇంగుగ రేటింగ్ గా అబ్జార్బింగ్ గా ఇన్స్పైరింగ్ గా ఉండాల్సిందే ఎన్నిసార్లు దర్శనం చేసినా అలాగే ఉండాల్సిందే అంతేగాని క్యూ రోజు ఆయన ఉండడం తోసేసుకోవడం లడ్డా అలాగ అక్కడ లడ్డు తినేయడం తీర్థం నెత్తి మీద ఎప్పటికీ అదేనా ఇంక ఎన్నిసార్లు అయినా అదే మై షుడ్ యూ దట్ లడ్డూ ఎందుకు తినాలి తీర్థం ఎందుకు చదువుకోవాలి యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ఎవ్రీథింగ్ అండ్ యూ షుడ్ డూ ఇట్ విత్ లావ్ ఎనీవే కర్మ ఇక భక్తి ఇది మరీ అధ్వాన్నం కర్మలో జ్ఞానం లేకపోతే మెకానికల్ అండ్ రిపిటేటివ్ అవుతుంది మైండ్ డల్ అవుతుంది భక్తిలో జ్ఞానం లేకపోతే అంధ విశ్వాసాలు బాగా దృఢమైపోతాయి సూపర్ స్టిషస్ అయిపోతున్నాయి ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ డివోషన్ బికమ్స్ సూపర్ సూపర్ తోటి నిండి ఉంటుంది ఉంటుందంటే మంచి మొక్కలు నాలుగును కలుపు మొక్కలు పది అన్నట్టుగా భక్తిలో మంచి భక్తి ఉంటుంది ఈ అంధవిశ్వాసాల నిలయం మధ్యలో ఒక సగంత భక్తి ఇక్కడో భక్తి అక్కడో భక్తి మధ్యలో అలనదన అంధవిశ్వాసాలు అలదే కాబట్టి కర్మ భక్తి శుద్ధంగా ఉండాలంటే జ్ఞానము ఉన్నప్పుడే ఇవి శుద్ధంగా ఉంటాయి కర్మ పూర్ణమైన ఫలాన్ని ఇవ్వగలుగుతుంది భక్తి మనిషిని ఉద్ధరించగలుగుతుంది ఎప్పుడు జ్ఞానం ఉన్నప్పుడే జ్ఞానం లేకపోతే రాముడి వారి కళ్యాణం ఇవాళ చేయాలా వేపు చేయాలా అని కొట్లాడుకోవడం శివుడికి అభిషేకం పొద్దున్న చేయాలా సాయంకాలం చేయాలా అని కొట్లాడుకోవడం తిరుమంజనం తర్వాత శాత్తుమురైన శాత్తుమురై తర్వాత తిరుమంజనమా అని కొట్లాడుకోవడం రాముడిని రాముడు అనాలా నారాయణ అనాలా అని కొట్లాడుకోవడం ఇలా తయారవుతుంది ఇంతకంటే సూచింపదగిన శోచనీయమైన విషయం ఇంకోటి ఉండదు ఆ స్థితి ధర్మానికి వచ్చిందంటే కారణము ఆ తత్వజ్ఞానము పూర్తిగా నిస్సింగ్ అయిపోవడం అహ రాముడు తత్వం తెలియకపోవడం చేతనే అలాంటి దెబ్బల సో కుదిమంజనము శాస్త్రములయని నేను అన్నాను ఏమిటో నాకు తెలియదు ఇంకేదో అన్నాను ఏదో విన్న మాట అన్నా నాకు తెలియదు అది ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ రెడీ టు బి కరెక్ట్ ఆ పదాలకు అర్థం తెలియదు నాకు అలా ఎక్కడో విని డెవలప్ ఉంటుంది విను ఓహో ఇలా కూడా ఉంటుందా లేకపోతే నామం ఇలాగ రెక్టాంగులర్గా పెట్టుకోవాలా ఇలా తెరబాలిగ్గా పెట్టుకోవాలా లేకపోతే నామం పెట్టుకోవాలా అర్ధంగా పెట్టుకోవాలా ఇది ఇది అభిలాటల్లో పడతాయి అదంతా భక్తే భక్తే ఎటువంటి భక్తి పూర్తిగా జ్ఞానం నుంచి విడిపోయినటువంటి భక్తి కాబట్టి జీవితంలో కర్మ ఉండాలి భక్తి ఉండాలి కానీ ఆ రెండింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి జ్ఞానము అవన్నీ బుద్ధి తలకాయ దేనికి ఉపయోగించాలి కొట్లాడడానికి ఉపయోగించకూడదు తలకాయ తలకాయతో కొట్లాడితే బాగుండదు కొరకడానికో కొట్లాడడానికో ఫుట్బాల్ లో అక్కడ అలా చేయకూడదు స్ట్రాటజిక్ గా తలకాయతో కొట్టారు అనుకోండి ఇలా కొట్టారు తలకాయతో రెడ్ రెడ్ కార్డు చూపిస్తాను ఎందుకంటే ఎవరంటే సపోర్ట్ మనకి మనిషికి కొమ్ములు ఎందుకు ఇవ్వలేదు పశువుకి కొమ్ములు ఎందుకు ఇచ్చాడు మనిషికి ఎందుకు ఇవ్వలేదు అంటే పశువుకి తలని ఆత్మరక్షణ కోసం భగవంతుడు పెట్టాడు మనిషికి తలని ఆలోచించటం కోసం పెట్టాడు అందుకోసం మనిషికి కొమ్ములు లేవు పశువుకి కొమ్ములు ఉన్నాయి కాబట్టి సృష్టి అలా ఉన్నాడు కాబట్టి తల ఉన్నది ఆత్మరక్షణ కోసం కాదు ఆలోచించటం కోసం టు థింక్ తత్వజ్ఞానార్థ దర్శనం కాబట్టి తత్వం అనగానే అనారోపితాకారం తత్వం ఎక్కడైనా మీరు ఆకారం ఉంటే అది తత్వం కాదు అది నెక్లెస్ ఈ దుబాయ్ నుంచి వచ్చింది ప్రాచీన కాలపు డిజైన్ కంటే దీంట్లో చాలా మార్పులు వచ్చాయి ఆ ఫ్యాషన్లు పోయి కొత్త ఫ్యాషన్ల ప్రకారం ఈ నెక్లెస్ నేను తయారు చేశాను పాతకాలపు నెక్లెస్ రెండు వేల రెండు వేలంతా వెడల్పుంటే ఇప్పుడు నెక్లెస్ ధ్యానుడు వెడల్పుతోన్నది అని ఇదంతా మీకు చెప్తుంటే నేను అంటాను మీరు చెప్పిందంతా నిస్సారం ఎందుకంటే మీరు నామరూపాలని వర్ణిస్తున్నారు నామరూపాలు అది అది దాంట్లో సారమే ఉండదు మీరు తత్వం గురించి ఏమైనా చెప్పండి ఏదైతే తత్వము అనారోపితాకారం తత్వం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం దట్ ఇస్ తత్వం దట్ ఈస్ తత్వం అలా చెప్పాలి తత్వం అంటే మీకు దృష్టాంతం చెప్పాలి బంగారు ఆభరణాలకి అప్లై చేయడం కాదు నాకు దృష్టాంతం తత్వము యొక్క జ్ఞానము ఆ జ్ఞానానికి ఉండే ప్రయోజనము తెలుసుకోవాలి కర్మ చేశారనుకోండి కర్మకి ప్రయోజనం ఏమిటి అర్థానికి ప్రయోజనం కర్మకి ప్రయోజనం ఏమిటి కర్మఫలం కర్మకి ప్రయోజనం కర్మఫలమే అగ్నిశోమంలోనే యజ్ఞం చేస్తే స్వర్గం రక్షిస్తుంది అది కనుక పుత్రకామేష్టి చేస్తే పుత్ర సంతానం కలుగును ఈ జన్మలో కాదు పుత్రగామేష్ఠుడు చేసేది పుత్రుడు అనుకోకూడదు జన్మలో కాదు జన్మలో అవ్వచ్చు కాకపోవేళ ఈ జన్మలో అవ్వకపోతే మళ్ళీ మరుణయాగం చేశాము ఈవేళ వర్షం పడకపోతే రేపు అంతే తప్ప అలాగా అలా వర్ణయాగం చేస్తుంటే ఇలా వర్ణం కాదు కర్మల్ని అలా ఆలోచించడం కూడా తప్పు ఎనివే కర్మకు కర్మ ఫలము భక్తికి ఏమిటి ఫలము భక్తి అన్నా ఉపాసన సిమిలర్ ఆల్మోస్ట్ సేమ్ డిఫరెన్స్ ఏమైనా భక్తికి ఫలమేమి ఒక దేవతను మనం ఆరాధిస్తాము ఆ దేవత మనకు అనుగ్రహాన్ని చూపిస్తుంది ఏం చేసుకోవాలి దేవత అనుగ్రహం ఏం చేసుకోవడం ఏమిటి ఇప్పుడు రాజుగారి అనుగ్రహం ఉందనుకోండి అనేక రకాలుగా ప్రయోజనాలు లభిస్తాయి అలాగే దేవత యొక్క అనుగ్రహం ఉంటే కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి సరే మరి తత్వజ్ఞానానికి ప్రయోజనం ఏమిటి తత్వజ్ఞాన అర్థ దానికి ప్రయోజనం ఏమిటి అత్యంత దర్శనం అంటే యు సింటే ఏదో ఘటాన్ని పటాన్ని చూసినప్పుడు కంటికి ఎదురకుండా వీటిని చూడడం అని కాదు యు సిట్ ఐసి can you see it yes i can see it. binomial theorem x plus a whole power n is equal to a raised to n can you can you understand that? yes i understand do you have it in your mind? yes can you see that equation yes i can see that equation that is darshana that is and there going to put it don't go that elder going to put it kala door bhogala that is not the darshana ishwara darshanam ante ఈశ్వర దర్శనం అంటే ఇట్స్ వెరీ బిగ్ ఫోర్ వెరీ బిగ్ ఫుడ్ కనుక తత్వ తత్వము దాని యొక్క జ్ఞానము ఆ జ్ఞానము యొక్క ప్రయోజనము ఆ ప్రయోజనము ఎడల సరి అవగాహన ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎయర్ అండర్స్టాండింగ్ ఇస్ దర్శనం ఆఫ్ ద గోల్ The knowledge of the truth tatvamu ante satya tatva satya vastu daniyokka gnanam aa gnanam yokka phalam prayojanam and i know what it is ipudu ee darlo velthe nenu ekkadiki icharutano naku spashtanga telusund ankonde appudu i will reach my goal and i know what is waiting for me telusundala ఆ విధంగా ఆత్మ జ్ఞానము తత్వము అంటే సత్య వస్తువు అది తత్వము వాట్ ఈస్ ది ట్రూట్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ ది ట్రూట్ ఆఫ్ దిల్డ్ అలాగే మనం ఇన్ని కర్మలు చేసి ఈశ్వరుని ఆరాధిస్తున్నాం ఇంత భక్తి చేసుకున్నాం వాట్ ది రియాలిటీ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గాడ్ వాట్ ఈస్ ద సెల్ఫ్ What is all this? In Jagattva, what is its reality? All these things are going to happen, all these things are going to happen. How it became like this? All these things are going to happen, all these things are going to happen, all these things are going to happen. All this I know. But that knowledge has immense power to deliver, to redeem us, Manalini. ఉద్ధరించేటువంటి మహాశక్తి ఆ జ్ఞానానికి ఉంటుంది సాధారణంగా జనులు ఏమనుకుంటారంటే కర్మకి ఫలం ఉంది అని అనుకుంటారు ఉంది కదా ఏదో కర్మ చేశాడు ఏదో ఫలం లభింది ఉపాసనకి ఫలం ఉన్నది అని విష్ణు సంస్కారం చేప కానీ జ్ఞానానికి ఫలం ఏమో ఉండదు అనుకుంటారు ఎలా ఉంటారంటే ఏమిటయా జ్ఞానం అక్క ఈ మూల నుంచి ఈ మూలైతే చదివితే అవచ్చినట్టు వచ్చి కొంచెంసేపు భజించేయి అంటాడు సాయంకాలం పూట ఆరు గంటలకి అందరూ కూర్చొని ఏదో భగవద్గీత భాష్యాలు ప్రజలతో కూర్చునికపోతే చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ చిరతలో చూసుకుని హరే రామ హరే రామ జపం చేయొచ్చుగా ఎందుకు ఈ ఈ పుస్తకాలు ఈ కాగితాలు ఎందుకు ఇది అంటాడు ఒకడు నిజంగా ఒక ఆయన నాతో అన్నాడు ఎందుకంటే పాఠం అంటావు నీకు నేను గజ్జలు ఇస్తాను ఆ గజ్జలు కట్టు కాళ్ళకి కట్టి చక్కగా చిరచీతం కొట్టుకుని గజ్జలు వేస్తూ నువ్వు హరే రాము చెప్పినట్లయితే నీకు దేహత్యాగం అయిన వెంటనే వైకుంఠానికి విమానం రెడీగా ఉంటుంది నిజంగా పట్టుకొచ్చేది కూడా ఇంకా వద్దులేండి మీరు కట్టుకోండి నాకు అర్థం నేను చెప్పాను ఆయనే కట్టుకుని డాన్స్ చేస్తూ హరే రాము